chem um... పరమాత్ పరమాత్మను దర్శింపగోరువారు ముందు వాక్కును అనగా కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను విషయములందు పోనీయక వాటి నుండి మరల్చి మనస్సునందు చేర్చవలను ఇంద్రియములు గోళకముల ద్వారా బహిర్గతమై రూపాదులను గ్రహించుచున్నది అట్లు గోళకముల ద్వారా బయటకు వ్యాపించకుండా ఇంద్రియములు తమ స్వస్థానములో ఉండునట్లు చూడవలను అచట నుండి వాటికి అంతరముగా ఉన్న మనస్సునందు చేర్చవలను అప్పుడు మనస్సు కూడా బహిర్ముఖము కాకుండా స్వస్థానములో ఉండును ఆ మనస్సును బుద్ధియందు చేర్చవలను మనస్సు బాహ్య విషయముల నుండి మరలినప్పుడు బుద్ధికి స్థూల విషయములను నిశ్చయింపవలసిన అవసరము లేక పోవుట లేకపోవుటచేత ఏకాగ్రమై సూక్ష్మ వస్తువులను పరిశీలించగలుగును అట్టి బుద్ధిని తనకు అంతరముగా ఉన్న మహత్తత్వమునందు చేర్చవలను ఆ మహత్తత్వమును ఆత్మయందు చేర్చవలను సాంఖ్య విచారణచే సాధకులకు ఈ విధానము చాలా ఉపయోగముగా ఉండును ఈ రకంగా క్రమంగా ఎట్లా మరలించాలి విరమించాలి అనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు బోధిస్తున్నారు అంటే సాధకులకు మొట్టమొదటిది వాక్సమ్మా అనగా మనో సంయమనము సాధించాలి మనోజయాన్ని ప్రార్థించాలి ఎవరో ఎవరో డిస్టర్బెన్స్ వస్తున్నాయండి మనో సంయమనం సాధించాలి మనోజయము సాధించాలి అనేటటువంటి సాధకులందరికీ కూడా మొట్టమొదటిది వాక్ సంయమనము అనగా అర్థం ఏమిటి అంటే ఈ శరీరం అనేటటువంటి కోటకి ఆ రెండు ద్వారాలు ఉన్నాయి ఒకటి ప్రధాన ద్వారం రాజద్వారం జీవేంద్రియం అట్లాగే వెనుక ద్వారము ఉపస్థేంద్రియం అంటే పునరుత్పత్తి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ఉపస్థేంద్రియమేమో వెనుక ద్వారం అలాగే జీవేంద్రియం ఇవి కూడా రెండు రెండు పనులను చేస్తుంది రెండు రెండు పనులు చేసేటటువంటి ఇంద్రియాలు ఇవి రెండింటి ఈ రెండింటి మీద గనక అదుపు సంపాదిస్తే వీటిని గనక స్వాధీన మనోత్సవగలిగితే సాధకుడికి యాభై శాతం విజయం వచ్చినట్లే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోళకం కాని ఒక్కొక్క ఇంద్రియం గాని ఒక్కొక్క శబ్ద సన్మాత్ర శబ్ద స్పర్శ స గంధ తన్మాత్ర గాని లేదా సాక్షిగా ఉండవలసినటువంటి మనస్సులోనే బలహీనత గాని లేదా బుద్ధి అందే బలహీనత గాని వారి వారి యొక్క స్థితిని వారు స్వాధ్యాయం చేయాలన్నమాట అధ్యయనం చేయాలి అందుకే ప్రతిరోజు తప్పక తనని తాను పరిశీలించి కొనటం పనిని చేపట్టారు తనకి ఎక్కడ బలహీనత ఉంది అనేది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవండి నాకేం సమస్యందో ఉందో మీరే గుర్తించాలండి అన్నారు అనుకుంటున్నాను అప్పుడు వైద్యం ఎలా చేస్తాడు చేయలేడు కదా నీ సమస్య ఏమిటో నువ్వు చెబితే తప్ప దానిని ఆరోగ్య శాస్త్ర రీత్యా పరిశీలించి ఏమి సలహా ఇవ్వాలో ఏం వైద్యం చేయాలో ఆ చేసి దాని ప్రకారం నీకు సహాయపడగలుగు అట్లాగే గురువు అధ్యయనశీలి అయినటువంటి సాధకుడికి మాత్రమే ఉపయోగపడగలుగుతాడు అంతా మీరే గురువు గారు అంతా మీరే గురువు గారు అని మనం ఇన్నిసార్లు చెప్పినప్పటికీ నీ సమస్య ఏమిటో నువ్వు స్పష్టంగా గుర్తుపట్టగలిగేటటువంటి స్థాయికి ఎదిగేటట్లు చేస్తారన్నమాట మాట అందుకని ప్రతి ఒక్కరిని నాలుగు సంఖ్యలలో ఉపాసనాక్రమాన్ని ధ్యాన విశేషాన్ని సాధనా బలాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయమని చెప్పాను దానివల్ల ఏమవుతుంది అంటే ఒక సరి అయినటువంటి క్రమమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి యమ నియమాలతో కూడినటువంటి ఆసన సిద్ధితో కూడినటువంటి మనశ్శుద్ధికారకమైనటువంటి చిత్తశుద్ధికారకమైనటువంటి జీవన ప్రయాణాన్ని నువ్వు గనక తద్భిన్నమైన తద్విరుదమైన తద్వ్యతిరిక్తమైన ఆలోచనలు కాని స్వభావయుత ప్రేరణలు కానీ లేదా అరిషడ్ వర్గాల యొక్క ఉత్ప్రేరకమైనటువంటి పరిస్థితులు కానీ ఏవైనా ఏర్పడుతున్నప్పుడు నువ్వు సూక్ష్మంగా గుర్తించగలిగేటటువంటి శక్తి కలుగుతుంది కలిగి వాటి నుంచి ఎట్లా విరమించాలి అనేటటువంటి ప్రాధాన్యతని నువ్వు లక్ష్యం కొరకు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఏ రకమైనటువంటి యమనియమాదులు లేకుండా కేవలం విషయ వ్యావృత్తితోటి విషయానురక్తులై జీవించేటటువంటి వారు ఈ సాధనా బలాన్ని పొందలేరు అన్నమాట అందువల్లనే చతుష్టయ సంపత్తి యమనియమాదులు తప్పక అధికారికములై ఉంది శిష్యుడు అనిపించుకోవాలి అంటే తప్పక సాధన దృశ్య సంపత్తిని అష్టాంగ యోగాన్ని అభ్యసించినటువంటి సాధకుడై ఉండాలి మామూలుగా సాంసారికులై విషయృతితో విషయానురగలై శబ్దరిశాజులు ప్రసగంధ విషయములందు మనసును పోనిస్తూ సదా విషయ సుఖాన్ని ఆసక్తితో అనుభవించేటటువంటి సామాన్యమైనటువంటి మానవులకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం అందని మామిడి పండు లాంటిది అది ఎప్పటికీ సుదూరంగానే ఎంత కాలమైనా మాకు సాధ్యపడటం లేదండి ఎంత ప్రయత్నించినా సాధ్యపడటం లేదండి అనేటటువంటి వారంతా తప్పక ఈ స్వా అధ్యయన అవసరం ఉన్నది ఎక్కడెక్కడైతే మనసు रकम पद्धति प्रवृत्ति मार्ग लिगेद मन गुर्त एड स्पंस्ो गर्त प्रतिस्पंदोड़ गुर्त विशेष स्थाई स्पंस् एम स्थाई स्पंस्टी अने ग्रह ఈ గ్రాహ్యక శక్తి చాలా అవసరం సూక్ష్మమైనటువంటి మనస్సును గాని సూక్ష్మమైనటువంటి బుద్ధిని కాని ఆ పైనటువంటి మహత్తత్వాన్ని కానీ దానిపైన అవ్యక్తాన్ని కానీ గుర్తించాలి అంటే ఆ రకమైనటువంటి గ్రాహ్యక శక్తి పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వభావయుతమైనటువంటి ప్రేరణలు ప్రేరణగా నీలో ఉత్పన్నమైనప్పుడే ఆ మార్పుని గుర్తించి సవరించుకోగలిగేటటువంటి సమర్థతని సంపాదించాలి దీనినే యోగాష్టవృత్తి నిరోధక అని అంటున్నారు సాధకులు వాక్ సంయమనం ఎందుకు కలిగి ఉండాలి అంటే నాలుగ నాలుగు మహాభాపాలను నిరంతరాయంగా చేస్తుంది వాగ్ వాగింద్రియం అన్నమాట వాగుడు కాయలతో మాట్లాడటం మొదలు పెడితే దానికి వివేకం లేకుండా విచక్షణ లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆ మాటకి శక్తి ఉన్నదని కానీ ఆ మాట ద్వారా సాధించబడవలసినటువంటి లక్ష్యం ఉన్నదని కానీ ఆ లక్ష్యానికి లోబడే మాట్లాడాలనేటటువంటి నియమం లేకపోవడం చేత అంటే ఆత్మస్థుతి కానీ లేదా పరనింద కానీ లేదా పరస్థుతి కానీ లేదా ఆత్మ నిద్ర కానీ ఇలా ఒకటానికొకటి వ్యతిరేక లక్షణాలతో పని మాట్లాడుతూ ఉంటాం అనమాట ఏది మాట్లాడినా అందులో అది ఉండదు తటస్థ భావన ఉండదు సాక్షి భావన ఉండదు అనమాట ఆత్మభావన ఉండదు అనమాట ప్రత్యేక అసలే ఉండదు మరి మన ఇంద్రియాలను వాడేటప్పుడు నీవు ఆత్మభావంలో ఉండి పనిముట్లుగా కదా ఉపయోగించుకోవలసింది అంతేగాని ఆ పనిముట్టు ఎందును రమించరాదు కదా సుఖ దుఃఖ అనుభోక్తవ్యాన్ని స్వీకరించరాదు కదా అదేటోరండి మాట్లాడడానికి జరగటం లేదండి అని బాధపడిపోయే వాళ్ళు కూడా చాలా ఉన్నారు అనేక రకాలైనటువంటి లౌల్యత నేనేమంటారంటే ఇంద్రియ లౌల్యత లోత్వము అంట అంటే ముట్టుకోకుండా ఉండలేదు మాట్లాడకుండా ఉండలేదు చూడకుండా ఉండలేదు చెయ్యకుండా ఉండలేదు ఆ వెనకకుండా ఉండలేదు తినకుండా ఉండలేదు అన్నిటికీ ఉండలేడు అనేటటువంటి ఉండలేనితనం బలహీనతగా మనలో ప్రాప్తించింది అదేమిటోనండి ఒకసారైనా మా మనవడితో మాట్లాడకుండా ఉండలేను ఒక రోజు మాత్రమే ఈ రకంగా అనేక రకాలైనటువంటి మానసిక బలహీనతలు గాని ఇంద్రియాల స్థాయిలో బలహీనతలు గాని గోడకాల స్థాయిలో బలహీనతలు గాని అభ్యాస వశము చేత స్వభావ వశము చేత వాసనా బలము చేత సంస్కార బలం చేత వుణ బలం చేత సూక్ష్మ శరీరంలో బలహీనతలుగా ఏర్పడిపోతుంది ఇవన్నీ ఎక్కడ ప్రిజర్వ్ చేయబడుతున్నాయంటే నీ స్థూల శరీరంలో ఎక్కడ ఏం ప్రిజర్వ్ చేయబడవు నీ సూక్ష్మ శరీరం ఏదైతే దాంట్లో ఈ మాలిన్యం అంతా చేరుకుంటుంది చైతన్యం మీద ఆచ్ఛాదితమైనటువంటి ఈ ముద్రలన్నీ కూడాను ప్రతి కూడా ఒక ముద్రగా పడుతుంది ప్రతి స్మృతి బలము కూడా చైతన్యం మీద ఒక ముద్రగా పడుతుంది నేల మీద నాగలితో గీస్తే అయితే గీతలు పడతాయో అట్లాగే నీ మెదడులో కూడా ప్రతి జ్ఞాపకము కూడా ఒక చిన్న గీత వలె ఏర్పడు దీనికి ఉదాహరణ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి ఆ హార్డ్ డిస్క్ మీద కూడా బైట్స్గా దాని మెమరీ అంతా కూడా రికార్డ్ అవుతుంది చిన్న చిన్న గీతలు అనమాట ఎంత చిన్న గీతలు కంటితో చూడడానికి వీల్లే అంత సూక్ష్మమైనటువంటి గీతలుగా ఏర్పడుతుంది ఏర్పడి అవన్నీ కూడా మనం ఏదైనా అవసరమైనప్పుడు ఆ స్మృతి బలం అంతా సమీకరించుకొని ఆ మెమరీ అంతా సమీకరించుకొని స్క్రీన్ మీద ప్రత్యక్షం ఏదైనా ఒక విషయం మనకి ఆసక్తమైతే చాలు ఆ విషయ సంబంధ స్మృతులన్నీ కూడా ఒకేసారి మన కంప్యూటర్ బ్రెయిన్ అనే కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నటువంటివన్నీ సమీకరించబడి అవి వెంటనే మనోఫలకం మీదకి మనోఫలక నుంచి ఇంద్రియాలకి ఇంద్రియాల నుంచి గోడకాలకి గోడకాల నుంచి బయటికి వచ్చేసి బాహ్య విషయం సంగత్వ దోషం ఏర్పడిపోతుంది ఎవరైనా ఏదైనా సినిమాల మీద చర్చ ప్రారంభించారనుకోండి అదొకటి చాలు ఇంకా ఎవరికి తోచిన సినిమాలు ఎవరు చూసిన సినిమాలు ఎవరు అద్భుతం అనుకున్నవి వాటిలో ఉన్నటువంటి వాటిలో విశేషములు వాటిలో ఉన్నటువంటి సంగతులు ఇంకా ఆ చర్చ అలా అలా అలా అలా అలా అలా కొనసాగుతూనే ఉంది ఏమైనా దానివల్ల ప్రయోజనం ఉందా అని చర్చ అంతా అయిపోయినాక విశ్లేషణ చేసి చూస్తే ఎవరి విషయ పరిజ్ఞానాన్ని వారు మరొకరి వద్ద అభిమానయుతంగా ఔత్సాహికంగా ఉగ్గడింప చేసుకుంటూ ఎక్కువగా చేసుకుంటూ శీలి అని నిరూపించుకునే ప్రయత్నం చేసేటటువంటి పనులు ఈ వాక్సంయమనం లేనప్పుడు జరుగుతూ ఉంటుంది అదే నిజమైనటువంటి సాధపడికి తన సినిమా తన లోపలే జరుగుతూ తన సినిమా తన లోపలే తన జీవిత లక్ష్యం ఏమిటంటే ఆ సినిమాని చనిపోయి ఆ ముద్ర లాంటిది ఆ స్మృతి బలాన్ని అంతా చరిపేయటమే ఆ జ్ఞాపకాలన్నీ చరిపేయటమే ఈ పనిలో ఉన్నవాడికి ఇంకా బయట సినిమాలతో ఏం పని బయట వ్యాపకాలతో ఏం పని బయట విషయాలతో ఏం పని బయట సుఖదుఖాలతో ఏం పని తాను తానుగా ఉండడానికి ఎవడైతే సిద్ధపడినటువంటి సాధకుడు ఉంటాడు శిష్యుడు ఉంటాడు జ్ఞాని ఉంటాడు వాడికి అతిపెద్ద పని ఏమిటి అంటే ఈ యోగమే ఈ జ్ఞాపకాలను చెరిపేయడం అనేటటువంటి పని ఏదైతే ఉందో అదే అతిపెద్ద యోగ సూత్రము మనిషి నిరంతరాయంగా చేయవలసిన పని ఏంటి అంటే ఏ ఏ జ్ఞాపకాలైతే ఓడకములు ఇంద్రియములు శబ్దస్పరిశ రూపరసగంధాత్మకమైనటువంటి తన్మాత్రలు అన్ని సం ఒకదానితో మనసు వలన సంబంధపడి నిశ్చయించబడి స్మృతి రూపక జ్ఞానముగా స్మృతి రూపక అభ్యాస బల విశేషముగా ఏవైతే ఏర్పడుతూ ఉన్నాయో వాటన్నింటినీ తప్పక చెరిపేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది కారణం ఏమిటంటే శరీర త్యాగ సమయములు చైతన్యము చైతన్యమునందు కలిసిపోవలసినటువంటి సంయమించవలసినటువంటి అవసరం ఉన్నది ఎవరైతే అట్లా समर्थ शरीरों उपादिस् वे जीवन मुक्त वे आत्मनिष्ठी आत्मनिष्ठ अं चैतन्य चैतन्यूट एंटे मिने प्रभाव चैतन्य मुद्रितक प्रार्थ कर्म विशेष अभव आगाम कर्म का मारक కొత్త సంస్కారాలు తయారవకుండా కొత్త వాసనలు తయారవకుండా కొత్త స్మృతి బలం ఏర్పడకుండా అనేక జన్మార్జిత విశేషమైనంతా కూడా కర్మబంధ రూపంలో ఉన్నటువంటి దానిని అధిగమించి సాక్షిభూతుడై ఆ కర్మబంధానికి అతీతుడై త్రిపుటికి అతీతుడై జీవించవలసినటువంటి లక్ష్యాన్ని తాను స్వీకరించి నిరంతరాయంగా ఆ పనిలో ఏమంటే పొద్దున నుంచి వరకు మీరు ఖాళీగానే ఉన్నారు కదండి అని అంటారే అనుకోండి నేను చాలా బిజీగా ఉన్నానండి అంటే ఏం చేస్తున్నారండి మీరేం తరచరణా దవయవములతో మీరేం కదిష్టంచినట్టు కనపడలేదు ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి పనులు చేసినట్లు కనపడలేదు ఏ రకమైన భౌతికమైనటువంటి ఫలితాలు కూడా వచ్చినట్టు కనపడలేదే అంటే అంతకంటే వెన్నపా ఏమిటి అంటే సూక్ష్మ శరీరాన్ని బాగు చేసే పనిలో కారణ శరీరాన్ని గుర్తించే పనిలో ఉన్నాడు మహాకారణ స్థితిని గుర్తించే పనిలో ఉన్నాడు మహాకారణ స్థితిలో నిలకడ చెంది సూక్ష్మ కారణ శరీరాలను రద్దుపరుచుకునే పనిలో ఉన్నాడు సాక్షిత్వాన్ని సంపాదించే పనిలో ఉన్నాడు శరీరత్రయ సంపాదించే పనిలో ఉన్నాడు పంచకోశ చేసే పనిలో ఉన్నాడు కాబట్టి ఎంతకంటే పెద్ద పని ఉందయ్యా అంటే ఎంతకంటే పెద్ద పని ఏం లేదు అన్నిటికంటే పెద్ద పని మను ఏం చేస్తున్నాం ఆ రోజువారి జీవితంలో ఆయా ఓడకముల ద్వారా బయటకు వ్యాపించకుండా ఇంద్రియాలని వెనక్కి తీసుకోవటమే సాధన మనస్సుని విరమింపచేయటమే సాధన అంతరముగానున్నటువంటి మనసు లోపలికి ఓడకాలని ఇంద్రియాలని తన్మాత్రలని వెనక్కి విరమించి అందులోకి చేర్చ అక్కడ చేర్చిన తర్వాత మనసుని దాని యొక్క స్వస్థానమైనటువంటి బుద్ధి అని చేర్చాలి ఎప్పుడైతే మనసు బహిర్ముఖంగా వెళ్లకుండా ఉంటుందో దానికి సహజమైనటువంటి గతి పరిణామశీలత ప్రయాణం తప్పక అంతర్ముఖంలోకి ప్రయాణిస్తుంది ఇట్టి అంతర్ముఖ పరిజ్ఞానం కలిగినటువంటి మానవుడే సరి మానవుడు నిజ మానవుడు అనడానికి అర్హమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే సాధన చదుష్ట సంపత్తి కలిగి ఎవరైతే యమనియమాది అష్టాంగ యోగ విధి తిరిగి ఎవరైతే విషయ వ్యావృత్తి లేకుండా ఎవరైతే బహిర్ముఖత్వం లేకుండా ప్రవృత్తి మార్గంలో ప్రవేశించకుండా నివృత్తి ప్రయాణం చేస్తున్నటువంటి వారు అయితే వాళ్ళందరూ కూడా ఈ సాంఖ్య విజ్ఞానాన్ని కరతలామలకంగా తెలుసు स्वाध्यशील एग्रा निगल विक मुख्यम विषये अत्यंत विवेदी आत्मस्वरूप अत्य वि आत्मस्वरूपाने सूक्ष्म पटुनी दूल्व वस्तु रूप साध्यम अंशम का वस्तुपे नी अंटे समस्त वस्तु आत्मयंशीभूतम निर्णय वाक्य पानीला शरीरला इंद्राला गोड़क ते पदार्थंला चूपटी अं आ रक परमित्व स्थिति उ సర్వ వ్యాపకమైనటువంటిది సర్వకాలములందు సర్వత్రా సాక్షిభూతమైనటువంటిది ఏదైతే స్థితి ఉన్నదో ఆ స్థితికి ఆత్మ అని పేరు కాబట్టి ఆత్మ వస్తువు లేకుండా అసలు దేనికి ఉనికి లేదు ఈ సృష్టి సమ ఈ విశ్వం మొత్తం మీద దేనికైనా ఒకటానికి అనేటటువంటి స్థితి ఉన్నదండి అది దేని వల్ల ఉన్నదయ్యా అంటే ఆత్మ వల్లనే కాబట్టి దేనికైనా ఉండుట అనేటటువంటి స్థితిని అనుగ్రహింపగలిగేటటువంటి సమర్థవంతమైన సూర్యుడున్నాడు చంద్రుడు ఉన్నాడు నక్షత్రములు ఉన్నవి పంచభూతములు ఉన్నవి జీవరాశి ఉన్నది వృక్ష ఉన్నది ఇలా ఈ వ్యాపకమైనటువంటి జగత్తు ఎన్నైతే ఉన్నవి ఉన్నవి ఉన్నవి ఉన్నవి అంటున్నా అవన్నీ ఉన్నవి అన్న స్థితి ఆధారము ఆత్మ సర్వాధారమైనటువంటిది ఆత్మ అంటే సర్వాధార స్థితి అయినటువంటి ఆత్మను తెలుసుకోవాలి అంటే మార్గం ఏమిటి అంటే తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిలను బహిర్ముఖముగా పోని అంతర్ముఖము వైపు తిప్పి వాటిని తమ స్వస్థానమైనటువంటి మహత్తత్వము అవ్యక్తమును దాటించి ప్రత్యేక ఆత్మస్థితి ఎందు కలిగేటట్లు చేయుట కాబట్టి ఉత్తమ సాధన ఏమిటి మన సంయమనము బుద్ధి యొక్క సంయమనము సంయమనము అంటే లేకుండా పోవుట తన తానే లేకుండా పోవుట కాబట్టి ఇట్లా మొదట ఇంద్రియ సంయమనాన్ని పరి ఇంద్రియ జయాన్ని ఆ తదుపరి మనస్సంయమని ఆ తదుపరి మనోజయాన్ని తదుపరి బుద్ధి సంయమనాన్ని తదుపరి బుద్ధిపై విజయాన్ని సాధించాలి ఈ రకంగా సాధకుడు క్రమ మార్గములో సాంఖ్య విచారణ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పంచీకరణ యొక్క పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఆయా అధిష్టాన దేవతల అనుగ్రహంతో ఆయా పంచభక్తులు పంచబ్రహ్మల యొక్క అనుగ్రహంతో ఈశ్వరానుగ్రహంతో సద్గురుమూర్తి యొక్క కృప చేత విరమిస్తూ తాను ఆత్మోపరతిని పొందవలసినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి ఆ ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని క్రమమైన మార్గంలో యమధర్మరాజు తన శిష్యుడైనటువంటి నచికేతుడికి బోధిస్తూ ఉన్నారు తదుపరిచదు యమర్మరాజు పైన చెప్పిన మార్గమున పయనించి పరమాత్మను తెలుసుకొనుటకు నచికేతుని ద్వారా మానవ జాతిని ఈ విధముగా మేల్కొలుపుచున్నాడు ఓ మానవులారా లెండు అజ్ఞానమనడి మానవులారా ఏ గుణంలో ఉన్నావు మానవులరా ఏ గుణంలో ఉన్నావు సంబోధన చేసేటప్పుడే నీ స్వభావం ఏ స్థితిలో ఉందో తెలుసు కలుగుతుంది యమధర్మరాజు సమస్త మానవ జాతిని ఉద్దేశించి కదా కాబట్టి సత్వగుణంతో గుణాతీత లక్షణంతో మనం చదవటం నేను పెరిగా చదువు ఓ మానవులారాండు అజ్ఞానమనిడి నిద్ర నుండి మేల్కొనుడు ఆత్మసాక్షాత్కారము పొందిన గురువర్యులను ఆశ్రయించి వారి ఉపదేశములను పొంది వారి ఆజ్ఞను అనుసరించి శ్రద్ధతో నిరంతరము అభ్యాసము చేసి ఆత్మను అయమస్మి అని తెలుసుకొనుడు ఉపేక్షింపకుడు ఈ మార్గము పదునుగల కత్తి యొక్క అంచు వంటిది ఈ అంచు మీదుగా పాదము నుంచి నడచుట ఎంత కష్టమో పరమాత్మను తెలుసుకును మార్గము కూడా అంత కష్టమైనదని విద్వాంసులు చెప్పుచున్నారు నచికేతుడికి చెతున్నట్లు కనబడుతున్నప్పటికీ ఆ నచికేతుని రూపమున సమస్త మానవ జాతికి కూడా ఈ బోధన అందిస్తూ ఎలా ఓ మానవులరా లేడు లేవండి అంటే అజ్ఞానవశం అనేటటువంటి నిద్రావస్థకు లోనైనటువంటి కూడా మేల్కొలుపుతున్నాడు అనమాట నిద్ర నుండి మేల్కొనుడు ఆత్మసాక్షాత్కారము పొందినటువంటి గురువర్యులను ఆశ్రయించి వారి ఉపదేశములను పొంది ఆజ్ఞను అనుసరించి ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి సాధారణంగా మనం వ్యవహారం అంతా ఎలా చేస్తామంటే ఈ ఆజ్ఞ గురువుగారి ఆజ్ఞను అనుసరించి చేయడం అనేటటువంటి నియమానికి ఉన్నట్లయితే నేను గురువు గారి దగ్గర వాగ్దానం చేశాను ఈ ఇంద్రియాలను ఈ రకంగా ఉపయోగించను అని ఇదిగో ఈ విషయాలలో ప్రవేశించను అని ఇదిగో ఈ బలహీనతలను నేను అధిగమిస్తాను అని ఈ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి నియమాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలిగినటువంటి ఆత్మనిశ్చితులైనటువంటి మహానుభావులందరూ తప్పక తత్వజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని మాత్రమే బోధిస్తూ ఉంటుంది ఇవాళ్ళ దగ్గర సూపర్ మార్కెట్ లో దొరికినట్టుగా అన్నీ దొరకవు ఏమండి మా అమ్మాయికి ఆరోగ్యం బాగలేదు ఏం చేయమంటారు అమ్మా డాక్టర్ గారు తిరిగి అని చెప్తాడు అంతేగాని ఏమండి మీరు అలా చేయండి ఏమండి మీరు ఇలా చేయండి ఏమండి అలా చేస్తే బాగుండి ఇలా ఈ ఈ రకమైనటువంటి సూపర్ మార్కెట్ వ్యవహారం ఉండదా ఆ మంత్రాలు చేయండి ఈ యంత్రాలు చేయండి ఆ యజ్ఞాలు చేయండి ఈ యాగాలు చేయండి ఈ తీర్థయాత్ర రకమైనటువంటి ఆ విశేష లక్షణాలని చెప్పరనమాట ఎందుకని అంటే ఉత్తమమైనటువంటి ఆత్మ బోధించేటటువంటి వారు మధ్యమ గతికి గాని అధమ గతికి గాని కామ్యక కర్మల జోలికి గాని వాళ్ళు రారనమాట అయితే సాధకుల యొక్క శిష్యుల యొక్క జీవన శైలిని అతి దగ్గరగా పరిశీలిస్తూ ఉంటారు వాళ్ళు ఏ రకంగా వికాసాన్ని పొందుతున్నారు వాళ్ళు ఏ రకంగా అభివృద్ధిని సాధిస్తున్నారు వాళ్ళు ఏ రకమైనటువంటి మానసికమైనటువంటి ధర్మకత్వాన్ని సాధిస్తున్నారు అనేది దగ్గరగా గమనిస్తారు గమనిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు అంతేగాని వాళ్ళెవరూ కూడా ఈయన ఆజ్ఞాపించరు కానీ గురువుగారి సూచన ఎటువంటిదంటే అప్రతిహతమైనటువంటిది అనుల్లంఘనీయమైనటువంటిది ఎప్పుడూ కూడా దాన్ని ఉల్లంఘించకూడదు ఆ సూచనని సుగ్రీవాజ్ఞగా స్వీకరించాలి రామాజ్ఞగా స్వీకరించాలి అలా ఎవరైతే ఈశ్వర కార్యంలో ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా సద్గురువు చేతిలో పనిముట్టుగా కేవల ఆత్మసాక్షాత్కార సాక్షాత్కార అనే లక్ష్యంతో కేవలం ఆత్మనిష్టని ఈ జన్మలోనే పొందాలనే తీవ్ర మోక్షేచ్ఛ చేత తీవ్ర వైరాగ్యం చేత గుణాతీత పద్ధతిగా త్రిగుణ వ్యవహారమును చక్కగా పరిశీలించి దానికి అతీతమైనటువంటి సాక్ష్యత్వ దృష్టితో ఎవరైతే నిలకడ కలిగి ఉంటారో ఎవరైతే ఆ రకమైనటువంటి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సద్గురువుకి శరణాగతులు అవ్వగలుగుతారు ఈ శరణాగతి స్థితి చాలా విశేషమైన అందుకని ఇక్కడ ఆజ్ఞ అన్న పదాన్ని ఒకటి ఎవరైతే గురువు గారి ఆజ్ఞకి లోబడి వర్తిస్తున్నారనేటటువంటి దాన్ని గుర్తిస్తారో వాళ్ల యొక్క శరణాగతి స్థితి చేత ఆ గురువు వాళ్ళ యొక్క శరణాగతి స్థితి చేత ఈశ్వరుడు ఆకర్షించబడుతుంది వాళ్ళు వారి యొక్క నిత్య జీవనంలో వాళ్ళు ఏం చేయకపో వాళ్ళ తరఫున ఈశ్వరుడు ప్రకృతి అవే పనిచేస్తూ ఉంటాయి స్వయం చాలితంగా అతను సంకల్పించనక్కర్లా స్వయం చాలితంగా అతని ఏమీ వ్యక్తి చేత ఆయ అతని జీవిత వ్యక్తిగత జీవనం యొక్క సమస్యలు కూడా ఆ ఈశ్వరుడే ఆ ప్రకృతి పరిష్కరించారు ఈ రకంగా ఇచ్చా నిర్ణయములు లేక జీవించేటటువంటి ఉత్తమమైన జీవన విధానానికి మానవుడు పరిణామం చెందాలి అసలు మానవుడు అంటేనే ఇచ్చా నిర్ణయములు కదండి కోరికే లేకపోతే మానవుడు ఎందుకు అసలు నిర్ణయం మానవుడు ఎందుకు ఈ మానవ జన్మలో ఉన్నటువంటి విశేషమే అది కదా చాయిస్ ఆఫ్ ఆప్షన్ అంటే ఏమండి అది తింటావా ఇది తింటావా అది వింటావా ఇది వింటావా అది చేస్తావా ఇది చేస్తావా అలా ఉంటావా ఇలా ఉంటావా ఇలా ప్రతి చోట నీకు చాయిస్ ఆఫ్ ఆప్షన్ ఉన్నది కానీ అవకాశం ఉన్నప్పటికీ మనసును బహిర్ముఖముగా పోనివ్వకుండా ఎవరైతే నియమించగలుగుతున్నారో నిగ్రహించగలుగుతున్నారు అంతర్ముఖం వైపు తిప్పగలుగుతున్నారు తన స్వస్థానమునందు సంయమింపచేయగలుగుతున్నారు వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు కాగలుగుతున్నారు వివేకవంతులు కాగలుగుతున్నారు విజ్ఞానశీలు కాగలుగుతున్నారు స్వేచ్ఛ ఉంది కానీ దాన్ని వినియోగించుకోడు అవకాశం ఉంది వినియోగించుకోడు సమర్థుడై ఉన్నాడు కానీ శక్తిని వినియోగించ ఈ రకంగా ఎవరైతే అన్నీ ఉన్నటువంటి వాడు అణిగి వణిగి ఉండాలంటేప్పుడు అంతేగాని వెచ్చల విడతనాన్ని ప్రదర్శించకూడదు ఆచరించకూడదు ఎప్పుడైతే అట్లా లొంగి ఉంటాడో వంగి ఉంటాడో శరణాగతి అయి ఉంటాడు ఈశ్వరానుగ్రహమునకు పాత్రుడై ఉంటాడు సద్గురు కృపకి ఆశ్రయించి ఉంటాడు మానసికంగా సద్గురుమూర్తిని ఆశ్రయించి వెంబడిస్తూ ఆత్మనిష్ఠులైనటువంటి మహానుభావులను వెంబడిస్తూ ఉంటాడు అప్పుడు సదా అతను ఆత్మోన్నతికై పరిశ్రమిస్తూ ఉంటాడు అజన్మార్జితమైనటువంటి సంస్కార బలాన్ని రద్దు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అసనా బలాన్ని నిజంగా పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ రకమైనటువంటి జ్ఞానపరమైనటువంటి సాధనలలో అతను ప్రవేశిస్తాడు జ్ఞాన యోగాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందటమే జీవిత పరమావధిగా పెట్టుకుంటాడు కాబట్టి అయమస్మి ఈ అభ్యాసం వలన అయమస్మి నేను ఐదిని ఇంతకు నేను శరీరముగా ఉన్నాను ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడను అయమస్మి నేను ఐతిని ఏమయ్యావయ్యా అంటే నేను స్వస్వరూప సాక్షాత్కార జానం చేత నేను ఆత్మస్వరూపుడుగా ఉన్నాను స్వయం సిద్ధముగా ఉన్నాను ఏ రకమైనటువంటి విచలితమైనటువంటి మనస్సు లేనటువంటి వాటిని మనసు నాకు పనిముడ్డు బుద్ధి నాకు పనిముడ్డు మహత్తత్వము నాకు పనిముడ్డు అవ్యక్తము నాకు పనిముట్టు నేను ప్రత్యేక ఆత్మస్వరూపును అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయంతో స్పష్టమైనటువంటి జ్ఞానంతో స్పష్టమైనటువంటి అనుభవంతో స్పష్టమైనటువంటి నిర్ణయంతో తాను వ్యవహరిస్తూ ఉంటాడు అటువంటి వ్యవహారం అంతా కూడా ఇటువంటి జ్ఞానం అంతా కూడా ఈ జ్ఞాన మార్గం అనేటటువంటి లక్షణం అంటే కత్తి అంచు నడవడం వంటిది అంటే అర్థం ఏమిటంటే అసిధారావ్రతము అంటారు అన్నమాట ఏమాత్రం ఏ మరుపాటుగా ఉన్నా రెప్పపాటు ఏమరపాటు తను ఆవహించిన ప్రతి అంచు మీద నడిచేటప్పుడు కాలు ఎలా దిగిపోతుంది అలాంటి ప్రమాదాలకు లోనయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఈ మరలా బహిర్ముఖంలో పడిపోతూ ఉంటాడు కాలము కాలగతిలో కొట్టుకుపోతు ఉంటాడు కర్మగతిలో కొట్టుకుపోతూ ఉంటాడు ఆ కర్మ వశమున ఏదవ్వాలో అలా అయిపోతూ ఆ సంగత్వ దోషాన్ని పొందుతూ ఉంటాయి ఆ రకమైనటువంటి మాలిన్య ప్రభావానికి గురవుతాయి కాబట్టి నిరంతరాయముగా మెలకువ కలిగి ఉండాలి తస్మాత్ము మేలు కొమ్ము మేలుకొమ్ము ఎల్లప్పుడు మెలకువగా ఉండుము ఎల్లప్పుడూ ఎరుకగలిగి ఉండుము నీలైనటువంటి స్థితిని నీ స్వస్థితిని నీ యొక్క ఆత్మస్థితిని నీ యొక్క నిరూపణను నీ యొక్క స్వస్వరూప జ్ఞాన నిర్ణయాన్ని నీ స్వప్రకాశిత్వాన్ని ఎల్లప్పుడూ నిలుపుకో సర్వకాల సర్వావస్థల ఎందున సర్వథ నిలుపుకో అను అనేటటువంటి ఉపదేశంగా తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత అంటు కాబట్టి అటువంటి అయమస్మి అనేటటువంటి లక్ష్యాన్ని తప్పక మానవుడు చేరాలి ఈ అసిధారా వ్రతాన్ని తాను స్వయముగా స్వీకరించాలి ఎవరు ఎవరిని ఏం నియమించలేరు ఎవరు ఎవరిని ఒక పరిస్థితికి లొంగేటట్లు చేయలేరు తనకు తా లొంగి జ్ఞానము తనకు అంతర్ముఖత్వమును సాధించుటయే జ్ఞానము తనకుట ఆత్మసాక్షాత్కార జ్ఞాన దిశగా మనోబుద్ధులను సంయమింపచేయుటే జ్ఞాన మార్గము ఇటువంటి జ్ఞాన మార్గంలో బాగా పరిశీలనతో బాగా అవగాహనతో బాగా పరిజ్ఞానంతో బాగా సూక్ష్మమైనటువంటి అవగాహనతో మానవులందరూ తప్పక నడవాలి అందులో ముఖ్యంగా సాధకులైన వారు తప్పక ఈ మార్గంలో పురోగమ అట్లా ఎవరైతే ఈ అసిధారా వ్రతాన్ని చేపడతారో వాళ్ళు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మను దర్శింపగలుగుతారు బుద్ధి గుహయను దర్శిస్తారు హృదయాకాశములను దర్శిస్తారు కానీ ఇది కష్టమైనదని విద్వాంసులు చెప్తూ ఉంటారు విద్వాంసులు అంటే ఎరిగిన పండితులు ఎవరైతే ఈ ఆత్మ విచారణ మార్గంలో ప్రవేశించి ప్రయాణం చేసి సానుభూతిని పొందినటువంటి విద్ంసులున్నారు వారంతా కూడా ఎంత కష్టమైనదైనా సాధించవలసినది దుర్లభం మానుషధైన దుర్లభం త్రయమేవచ అని అంటుంది మూడు దుర్లభం అంటే కష్ట తప్పక మానవుడు సాధించాలి ఏమైనా కాబట్టి మానవత్వము మోక్షత్వము మహాపురుష సంశము ఈ మూడు కూడా మానవుడు తప్పగా సాధించ మానవత్వంతో జీవించకపోతే మానవుడిపై ప్రయోజనమేముంది అట్లాగే ముఖ్యత్వం లేకుండా జీవిస్తే మానవ జీవితానికి ప్రయోజనమే ఈ రెండింటికి ఆధారభూతమైనటువంటి సహకారభూతమైనటువంటి సహకరించేటటువంటి మహాపురుషులను ఆశ్రయించేటటువంటి శరణాగతి స్థితి లేకపోతే మహాపురుష సంశ్రయం ఆశీర్వచనం లేకపోయినట్లయితే వారి కృపా విశేషాన్ని పొందకపోయినట్లయితే మానవ జన్మ వృధా కదా కాబట్టి ఎంత కష్టమైనా సరే దుర్లభం తయమేనా చ ఈ మూడు సృష్టిలో బాగా కష్ట కాబట్టి తప్పక మానవులందరూ ప్రయత్నించి ప్రయత్న సాధ్యముగా అని చెప్పి ఉపదేశిస్తున్నారు ఈ బోధన తెలుసుకోవడంలో ఈ పుస్తకంలో ఏవైతే బ్రాకెట్లు ఇచ్చారో అవి విశేష వ్యాఖ్యలు తెలిసి కొనవలసిన ఆత్మతత్వము అతి సూక్ష్మముగుట చేత సద్గురువులను ఆశ్రయించి వారి బోధల చేత అజ్ఞానమును పోగొట్టుకుని నిరంతర ప్రయత్నము చేత మనస్సును బాహ్య విషయముల నుండి మరల్చి పరిశుద్ధమైన సూక్ష్మబుద్ధితో ఆత్మసందర్శనమునకు ప్రయత్నించవలెను బాహ్య విషయములందు ప్రవర్తించు మనస్సును ఆత్మాభిముఖము చేయుట ఎంత కష్టమో అసిధారావ్రతముతో పోల్చి చెప్పబడినది మళ్ళ బోధిస్తూ ఉన్నాడు ఏదేమైనప్పటికీ తప్పక బాహ్య విషయముల నుండి మనస్సును మరల్చాలి అంతర్ముఖత్వం వైపు నడపాలి అయితే ఆ ఆశ్రయించినటువంటి మహనీయుడు ఆత్మ జ్ఞానములో మునిగి ఉన్నాడా లేదా ఆత్మనిష్ఠుడై ఉన్నాడా లేదా అనేటటువంటి పరిస్థితిని గమనించుకోవలసినటువంటి అవసరం ఉన్నది తనకే స్వానుభవమైనటువంటి స్వానుభవ ప్రమాణ నిర్ణయమైనటువంటి ఆత్మానుభూతి కనుక లేకపోయినట్లయితే కేవల శాస్త్రజ్ఞాన పరిధిలోనే దీనిని బోధించే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఎవరు కూడా దానిని అందుకోదలరు కాబట్టి మహానుభావులను సద్గురువులను ఆశ్రయించి వారి బోధల చేత పోగొట్టుకోవాలి నిరంతర ఆయమగా నువ్వు సద్గురువు ఆశ్రయంలో ఉన్నంతసేపు కూడా నీ లోపల గల సందేహాలని పోగొట్టుకోవడం నీ లోపల అజ్ఞానయుతమైన భావనల నుండి విముక్తమవడం నిర్ణయం తీసుకోలేకుండా మిగిలిపోయినటువంటి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలను కోలంకష్టంగా తెలుసుకోవడం ఇలాంటి ప్రయత్నాన్ని చేయాలి అంతేగాని సద్గురువును వ్యావహారిక జీవితానికి గనక మనం ఉపయోగించుకున్నట్లయితే ఈ అంతర్ముఖ ప్రయాణం కుట్టుకుడుతూ ఉంటుంది ఏమండి మా అబ్బాయిని విదేశాలకు పంపమంటారా వద్దంటారా ఏమని నన్ను ఇల్లు కట్టమంటారా కట్టదు అంటారా ఏమంటే నన్ను బండి కొనమంటారా కొనదంటారా ఏమని నన్ను భోజనం చేయమంటారా చేయదంటారా ఇలాంటి విషయాలు అడిగారనుకోండి ఏం చెప్తారు కాబట్టి ఈ బాహ్య విషయ పరిజ్ఞానానికి ఆత్మనిష్టలైనటువంటి వాళ్ళు ఉపయోగపడరు కానీ వాళ్ళని అంతర్ముఖ ప్రయాణానికి సాధన విశేషానికి సంబంధించి మనస్సుని సంయమించేటటువంటి స్థితి గురించి స్వభావాన్ని గెలిచేటటువంటి స్థితి గురించి స్వాత్మనిష్టను పొందేటటువంటి స్థితి గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళు మహదానంద పడిపోయి ఆ మార్గంలో పురోగతిలో ఉన్నటువంటి విషయాల గురించి పురోగతిలో ఉన్నటువంటి అంశాల గురించి మీకు చక్కగా వివరిస్తారు అంతేకాక స్వానుభవ స్వానుభవ ప్రమాణం ఉన్నటువంటి ఆత్మనిష్టములు అయితే ఆ స్థితి నుంచి మీకు ఉద్ధరణకు సహాయం కూడా చేస్తారు కాబట్టి సహాయం ఎవరికి చేస్తారు అనేది చాలా ముఖ్యం అందరికీ సహాయం చేస్తారు అనుకోవడం భ్రాంతి అందరికీ సహాయం చేయరు एवरू प्रधान मनस्यम चयन सिद्धपड़ारो जन्म लोग मारे अधिकारी ज्ञा बला पे अवकाश उहायपूर्वक सहाय वाले మిగిలిన వాళ్ళతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు కానీ అది విషయపూర్వకమైనటువంటి వ్యవహార ఎక్కడికక్కడ ఉత్తమమైనటువంటి మార్గాలు నిన్ను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు నిన్ను ఆ రకమైనటువంటి జ్ఞాన మార్గం వైపు తిప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ సరి సహాయం సరి నిర్ణయం సరి అయినటువంటి సమర్థత అధికారికి మాత్రం చదువుడు సాక్షాత్తు ఈశ్వరుడే ఈశ్వరానుగ్రహం అన్నా చంద్రురు కృపన్నా రెండిటికి అభేదం అలాంటి ఆశ్రయాన్ని సాధిస్తే నీవు సుఖంగా జీవించవచ్చు ఇహ నిశ్చింతగా జీవించవచ్చు ఎందుకని నీ భారమడే మోసేను రానవరా హరినామం భా ఏ సాధనైనా జీవితకాల సాధనలుగా ఏ సాధనలైనా ఏ నియమాలనైనా ఏ రకమైనటువంటి ఆ ప్రయత్న ప్రయత్నాలైనా కూడా నిత్యం చేయాలి నిరంతరాయంగా చేయాలి ఇరవై నాలుగు గంటలు చేయాలి అదే జీవితంగా జీవించాలి తీవ్ర మోక్షించగలిగిన వాడువే ఉండాలి తీవ్ర వైరాగ్యం కలిగిన వాడువే ఉండాలి చతుర్విధ శుశ్రవచనల్ని ఆంతరికంగా చేయగలిగేటటువంటి సమర్థుడే ఉండాలి ఆ రకమైనటువంటి సత్శిష్యుడు సద్గురువుకి ప్రేమాస్పదుడైనటువంటి వాడు సద్గురువు యొక్క చైతన్యాన్ని అందిపుచ్చుకోగలిగేటటువంటి వాడు. స గంధ గుణములు కళ పృథివీ స్థూలమైనది శబ్ద స్పర్శ రూప రస గుణములు కళ జలము పృథివికన్నా సూక్ష్మము శబ్ద స్పర్శ గుణములు కల అగ్ని జలము కన్నా సూక్ష్మము శబ్ద స్పర్శ గుణములు కల వాయువు అగ్ని కన్నా సూక్ష్మము శబ్దగుణమే గల ఆకాశము వాయువు కన్నా సూక్ష్మము పంచభూతములు ఒక్కొక్క గుణము తగ్గిన కొలది సూక్ష్మమగుతున్నది నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్తేవి అని చెప్పబడినటులా ఏ గుణము లేని పరమాత్మ అతి సూక్ష్మము ఈ విధముగా స్థూలమైన పృథ్వకంటే ఆకాశము సూక్ష్మమని గ్రహించగలుగుచున్నాము అదేవిధముగా శబ్ద స్పర్శ రూపరసంధములను ఏ గుణము లేని పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమని గ్రహింపవచ్చును గదా అవ్యక్తము విత్తనము వంటిది ఆ విత్తనము ఉబ్బినట్లుండునది మహత్తత్వము దాని నుండి బయటకు వచ్చిన మొలక వంటిది అహంకారతత్వము కాండము కొమ్మలు ఆకులు మొదలగునవి ఆకాశాది పంచభూతములుగా ఉన్నవి మరియు ఇది కార్యకారణ రూపముగా ఉన్నది మరియు ఆద్యంతములు కలిగి ఉన్నవి ఏ కారణము లేని ఆత్మ ఆద్యంతములు లేనిదిగాను అవ్యయము నిత్యమునై ఉన్నది శాశ్వతమైనట్టి ఇట్టి తత్వమును తెలుసుకొన్నవారు ముక్తులగుదురు ఆ చాలా స్పష్టంగా రెండు ఉపమానాలని తీసుకున్నారు ఒకటి ఏంటి అంటే పంచభూత విచారణ రెండవది ఎట్లా సృష్టి క్రమం ఏర్పడుతున్నది ఈ రెండో విషయాలని ఇక్కడ బోధించే ప్రయత్నం చేస్తున్నారు మనం అందరం దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే భూమి మీద ఆధారపడున్నాము అని ప్రతి ఒక్కరు చెప్తారు కారణం ఈ నేల మీదే ఉన్నాం కాబట్టి భూమి మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా అనేది ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ నేలే కదండి మనకు ఆధారమై ఈ నేల లేకపోతే మనం ఏం చేయగలిస్తాం మనం ఎక్కడుంటాం ఏ రకంగా జీవిస్తాం ఏ రకమైన అవకాశాలు ఉన్నాయి మనకి భూమి లేకపోతే ఏమీ లేదండి అన్నామే అనుకోండి అప్పుడు మనం శబ్ద స్పర్శ రూపరథ గంధాలనే ఐదు గుణాలతోనూ ఈ పృథివీ మీద మనం జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళము అయితే ఈ పంచభూతాలు ఏమయ్యా భూమి ఉంటే సరిపోతుందా భూమి మీద నీళ్లు అవసరం లేదా అని అయ్యి లేకపోతే ఎట్లా జీవిస్తామండి నీరే ప్రాణాధారము నీళ్లు లేకపోతే అసలు లేదు నీళ్లు తాగకుండా ఒక గంట కూడా ఉండలేమండి నీళ్ళు ప్రతి గంట గంటకే అవసరమేనండి నీళ్లు లేకపోతే జీవలక్షణం కుదరదండి నీళ్లు చాలా ఇంపార్టెంట్ అండి నీళ్లు లేకపోతే కుదరదండి ఇందాకేమన్నాయా అంటే పృథ్వే ఇంపార్టెంట్ అండి పృథ్వే లేవా లేకపోతే నీళ్ళే లేవు కదా కాబట్టి మానవులందరూ ఇప్పుడు ఏమైపోయిందంటే నీకు ఆకాశం ప్రధానమా పృథ్వీ ప్రధానమా అంటే పృథ్వే ప్రధానం ఎందుకంటే ఆకాశం వల్ల నేను జీవించడం లేదని అనుకుంటున్నాడు ఏమయ్యా మరి నీకు నీళ్ళు అవసరం లేదా నిప్పు అవసరం లేదా గాలి అవసరం లేదా అంటే అవి లేకుండా జీవిస్తామండి అంటే కాబట్టి నువ్వు జీవన పర్యంతము దేని మీద ఆధారపడి ఉన్నావా అంటే పంచభూతాల మీద ఆధారపడి అందుకని ఈ దేహం పేరేమిటి పాంచభౌతిక దేహము పంచభూత లక్షణ సముదాయం చేత నీ దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ఏర్పడ్డాయి నీ దేహంలో ఉన్న ఇంద్రియాలన్నీ ఏర్పడ్డాయి నీ దేహంలో ఉన్న భూడకాలన్నీ ఏర్పడ్డాయి వ్యవహారం అంతా ఈ పంచభూతాలపై ఆధారపడే జరుగుతుంది ఎట్లా జరుగుతోంది అనే విచారణ మాత్రం చేయండి శబ్ద స్పరిశ రూపరస గ్రంథాలనే ఐదు తన్మాత్రల యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కలిగి ఉన్నటువంటిది పూర్తి విషయ వ్యావృత్తి కలిగినటువంటిది పృథివీ తత్వము తాత్వికమైనటువంటి బోధన ప్రారంభిస్తున్నారు తత్వము ఈ పృథివీ దేని మీద ఆధారపడింది దీనికంటే సూక్ష్మమైనటువంటిది స్థూలమంతా సూక్ష్మం మీద ఆధారపడి సూక్ష్మం సూక్ష్మతరం మీద ఆధారపడుతుంది ఆ సూక్ష్మతరం సూక్ష్మతమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడుతుంది ఈ ఆధార ఆధేయ విమర్శని చెప్తున్నారు అన్నమాట కాబట్టి ఆకాశంలో నుంచి మొట్టమొదట వాయువు వచ్చింది వాయువు నుంచి అగ్ని వచ్చింది అగ్ని నుంచి జలం వచ్చింది జలం నుంచి పృథివీ వచ్చింది అని చెప్పారు అంటే రేపు విరమణ సమయంలో కూడా ీతిగా విరమించబడుతుంది ముందు పృథివి అంత జలమయమైపోతుంది ఆ జలమయమైనటువంటి పృథివి మరలా ద్వాదశ సూర్యుల చేత ఎండగట్టబడుతుంది అగ్ని తప్తమైపోతుంది అయండం అయిపోతుంది అయమైనటువంటిది కాస్త వాయు రూపాన్ని ధరిస్తుంది ఆ వాయు రూపాన్ని ధరించింది ఆకాశంలో లయమైపోతుంది ఎక్కడి నుంచి అయితే ఉత్పన్నమైనయో అవి తమ తమ స్వస్థానం व्यक्करण वाट लोजिते प्रयत्न मरला प्रादुर्भविस्ट अटे सृष्टि मता सृष्टि स्थिति लय विर्ण आकर्षण पंच कृत्याोज प्रयत्न चाहिए ఒక విత్తనం ఉన్నదండి విత్తనం స్వయంగా మొలకెత్తేస్తుందా అంటే దానికి నీళ్ల యొక్క సంయోజనీయత గరిగి దాని యొక్క బీజ కవచం ఉబ్బి సిద్ధంగా మొలక రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థితి ఒకటి మొలక ఎత్త స్థితి ఒకటి మొలకెత్తిన తర్వాత రెమ్మలు పొమ్మలు వచ్చి కాండం ఏర్పడినటువంటి స్థితి ఒకటి తర్వాత పూలు ఫలములు వచ్చేటటువంటి స్థితి ఒకటి ఈ రకంగా చెట్టుకి స్థితులు అయితే ఉన్నాయో బ్రహ్మణ మహదహంకార మహదహంకారో ఆకాశ అని ఎక్కడ దాకా చెప్తున్నాము దానిని చక్కగా వివరిస్తున్నారు అనమాట ఒక చెట్టు యొక్క ఆ ఉత్పన్నం ఎట్లా అవుతుందో అంకురం వస్తుందో ఆ అంకురం మొలక అవుతుందో ఆ మొలక కాండం ఎట్లా అవుతుందో ఆ కాండమై ఫల పుష్పదులను ఎట్లా ఆ ఉపమానాన్ని రించి విత్తనము ఏదైతే ఉందో ఆ విత్తనం ఉబ్బినటువంటి స్థితి మహత్తత్వం విత్తనం విత్తనంగా ఉంటేనే మహత్త అక్షర పర బ్రహ్మయోగము పురుషోత్తమ ప్రాప్తి యోగము బాగా అధ్యయనం చేయాలన్నమాట ఎవరైతే మహత్తత్వాన్ని అవ్యక్తాన్ని దానిపై ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకోవాలని అనుకుంటారో వాళ్ళని భగవద్గీతలో అక్షర బ్రహ్మయోగాన్ని పురుషోత్తమ ప్రాప్తి బాగా అధ్యయనం చేయాలి బాగా అధ్యయనం చేయడం అంటే భగవద్గీతని అవి ఉపనిషత్సారముగా బోధించబడింది కాబట్టి ఏ ఏ ఉపనిషత్తుల నుంచి ఆయా శ్లోకములు స్వీకరించబడినయో ఆయా ఉపనిషత్తులని కూడా చదవవలసినటువంటి అవసరం ఉంది అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది ద్రవణం చేయవలసిన అవసరం ఉంది మనన నియవలసిన అవసరం అట్లా చదివినటువంటి వాళ్ళు మాత్రమే భగవద్గీతను క్షుణ్ణంగా చదివినటువంటి వాళ్ళు వ్యాఖ్యాన సహితంగా ఉన్నటువంటి గ్రంథాలలో ఆయా వాక్యములు ఏ ఉపనిషత్తు నుంచి స్వీకరించబడ్డాయో ఏ ఉపనిషద్ వాక్యములకు సమన్వయం అవుతుందో శ్వేతాశ్వేత ఉపనిషత్తు కఠ ఉపనిషత్తు ఇలా అనేక రకాలైనటువంటి సమన్వయీకరించబడేటటువంటి ముండక మాండవ్యకేన బృహదారణ్యక ఈ ఉపనిషత్తుల యొక్క వాక్యాలన్నింటినీ కూడా ఈ భగవద్గీతకు అనుసంధాన పరచి వ్యాఖ్యాన విశేషాలు లభిస్తూ కాబట్టి అటువంటి వ్యాఖ్యాన విశేషాలను చదివడం समन्वय तो चलने अयन अवसर अब भगवदगीत ने बहु अध्यय अब सम्रम अवगाहन कल अब चलेंदात ग्रंथम आत्मनिष्ठ ब्रह्म निष्ठ परब्रह्म निर्णय अने लक्ष्या दिशा ऊपर अनेक सुस्पष्ट मार्ग बोलिए अंत गाने ఒకటి మరొక తీరుగా చెప్పింది ఒకటి మరొక తీరుగా చెప్పింది అనే ఖండన మండనలో పలికి వెళ్ళకుండా ఉండాలి శాస్త్రణ్యంలో చిక్కు ఈ అధ్యయనం చాలా అవసరం సృష్టిని అధ్యయనం చేయాలి తనను తాను అధ్యయనం చేయాలి పంచకోశాలని బాగా అధ్యయనం చేయాలి పంచభూతాలని బాగా అధ్యయనం పంచకోశ సాక్షి ఎలా ఉన్నాడో గమనించాలి పంచభూత సాక్షి ఎలా ఉన్నాడో ఆవరణ దోషం లేకుండా ఉన్నటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడో గుర్తించగలగాలి ఆవరణ రహితమైనటువంటి స్థితిని గుర్తించాలి మల విక్షేప ఆవరణములు మల ప్రయాలను కూడా పోగొట్టుకోవాలి పంచమలములను లేకుండా చేయాలి ఈ రకంగా ప్రతిదాని సూక్ష్మంగా గుర్తించి సూక్ష్మంగా రద్దు చేసి తోలభావాన్ని పొందకుండా తనను తాను అధిగమిస్తూ తనను తాను తెలుసుకుంటూ తనను తాను పోగొట్టు తనను తాను తెలుసుకోవాలి తర్వాత తనను తాను అధిగమించాలి తర్వాత తనను తాను పోగొచ్చుకోవాలి ఈ రకమైనటువంటి క్రమమైనటువంటి మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి ఒక్కొక్క గుణాన్ని విరమిస్తే అది సూక్ష్మమైపోతుంది ఐదు గుణములు కలిగినటువంటి పృథి స్థూలముగా కనబడుతుంది నాలుగు గుణములు కలిగినటువంటి జలము స్థూలముగా కనబడుతుంది మూడు గుణములు కలిగినటువంటి అగ్ని స్థూలముగా కనబడుతుంది రెండు గుణములు కలిగిన వాయువు స్థూలముగా అవి కూడా స్థూలంగానే ఉన్నాయి కానీ వీటి ఎందు సగభాగములు అపంచీకృతముగా ఉండిపోయినాయి అవన్నీ అక్కడ ఆకాశానికి అవతల ఆ అర్థ భాగములన్నీ కూడాను కూటస్థ భాగములు ఆ అర్థ భాగములన్నీ బ్రహ్మాండ భాగములుగా ఉన్నాయి ఆ అర్థ భాగములన్నీ కూడా అధిష్టానములుగా ఉన్నాయి ఆ అర్థ భాగములన్నీ కూడా దేవతా సమూహంగా ఉన్నాయి ఆ అపంచీకృత భాగమైనటువంటి బ్రహ్మాండ భాగం అంటా కూడా స్వయముగా దర్శన పద్ధతిగా తెలుసుకున్నవాడవై పంచశక్తులు పంచబ్రహ్మల యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడవై బ్రహ్మాండ పిండా నిర్ణయాన్ని స్పష్టముగా బ్రహ్మాండ పంచీకరణలో ఉన్న ఇరవై తత్వాలను పిండాండ పంచీకరణలో ఉన్న ఇరవై తత్వాలను సమన్వయీకరించుకుని భగదానికి ఒకటి ఆధారభూతమై ఎట్లా అధిగమించేటటువంటి పద్ధతిగా జ్ఞాత కోటస్థుడికి అభేద స్థితి అవునను ప్రత్యేక పరమాత్మల అభిన్నులు ఎట్లా అయి ఉన్నారో ఆ అభేద పద్ధతిగా ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రకంగా అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేసి ఎవరైతే బ్రహ్మనిష్ఠులైన వారు వారు ముక్తుల వ్యూరు సామీప్య సారూప్య సాయుధ్య చతుర్విధముక్తులను సాధించినటువంటి వారు అవుతున్నారు బ్రహ్మనిష్ఠులు అవుతున్నారు ఈ రకంగా తప్పగా సాధకులందరూ ఈ లక్ష్యాన్ని సాధించవలసినదిగా యమధర్మరాజు ఉపదేశాన్ని చేస్తున్నారు హరి ఓం శ్రీ గురు హరి ఓ e hey. స్వామి ఉద్గలింప చేసుకుంటూ అని ఒక పదం వాడారు స్వామి వ్యూట్లో పెట్టాలండి అంటే గురుగారు ఇంకొక చిన్న సందేహం స్వామి నిన్న మీరు కాలీన ఆత్మని వెందతి అని ఒక మాట చెప్పారండి అయితే చిత్తశుద్ధి లేని పూజలు అనేటువంటి వేన పద్యానికి అది అలా తీసుకోకూడదు చిత్తశుద్ధి కోసం పూజలు చేయాలనేటువంటి ఉద్దేశం తీసుకోవాలని చెప్పారు మరి ఈ ఆత్మని వెందతి అనేటువంటి వాక్యాన్ని ఎలా తీసుకోవాలి ఎవరైతే చిత్త చివరి దశకు వచ్చేసారో అంటే అర్థమేమిటి ముక్తి వరకు వచ్చారండి ప్రాత్క్య ముక్తి వచ్చినటువంటి వాళ్ళకి సాయుధ్య ముక్తి ఎప్పుడు వస్తుంది అని అడిగాము అప్పుడు కాలేన విందతి అని సద్గురుమూర్తి సమాధానం చెప్పారు అంటే కాని అసలు మనసమయమనమే లేనటువంటి వారికి ఏమంటే నాకు ముక్తి ఎప్పుడు వస్తుందండి అంటే కాలేన విందతి అంటే అర్థం లేదు కదా అక్షరాభ్యాసమే లేదు పిహెచ్డి ఎప్పటికొస్తుందండి అంటే కాలేన విందతి అంటే ఎవరైతే సబ్మిట్ చేశారో ఎవరైతే పిహెచ్డి పూర్తి అయిపోయి ఏమంటే ఎవరి గ్రాడ్యుయే గ్రాడ్వాక్ డే రోజున ఎప్పుడు వస్తుందండి అని అడిగితే రోజున ఇస్తాం బాబు నీకు కాలయన విందది ఆ రోజు రాగానే కాబట్టి ముక్తి యొక్క చివరి దశలలో కాలేన విందది పనికొస్తుందేమో శీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆవరణ బలవిక్షేప దోషాలు అనేవి మమ్మల్ని ఏదో ఒక రకంగా మమ్మల్ని పట్టిపెడుస్తు భావం ఉండదండి ఈ మేము చేసేటువంటి పనిలో ఆవరణ విక్షేపేనో అన్నిటికంటే నీవే బలమైనటువంటి వాడు నీకంటే బలమైనది ఏదీ లేదు అని ఆత్మస్థైర్యాన్ని నువ్వు మొట్టమొదటి ఆశ్రయిస్తావు నేను అనుమతిస్తేనే ఏదైనా పనిచేస్తాను నేను అనుమతించకపోతే ఏది స్వయం చాలితం కావచ్చు అది మలమే కావచ్చు విక్షేపం కావచ్చు ఆవరణ కావచ్చు ఏదైనా వాటన్నింటికంటే బలవత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడి కానీ భ్రమాజన్య జ్ఞానం చేత భ్రాంతి చేత వాటిని ఉండేటటువంటి సంయమనశీలత సంపాదితమే ఆ బ్రహ్మాదన్య జ్ఞానానికి లొంగకుండా ఉండేటటువంటి సమర్థతను సంపాదించమండి ఆ భ్రాంతికి లొంగకుండా ఉండేటటువంటి అవగాహనని పొందమంట అప్పుడు నువ్వు సహజంగానే వాటికి దూరంగా ఉంటావు వాటి ప్రభావితం కాకుండా అంతేగాని వచ్చిన ప్రతిదాని విచారణ లేకుండా ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి ఆత్మనిష్టకి ఉపయోగపడుతుందా పడదా అనేటటువంటి విచారణాశయాలంత లేకుండా మెరుగు చూడచ్చు చూసి ఎత్తడిని పొత్తడిని భ్రమస్తే అట్లాగా కాబట్టి ఇవేవి మిమ్మల్ని బాధిస్తున్నాయని మీరు చెప్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నిజముగా బాధకములుతో ఏ జ్ఞానంతో చూస్తే ఆత్మజ్ఞానం నిరంతరాయంగా అది బంగారం అవునో కాదో పరీక్షించవలసినటువంటి అవసరం ఉంది అది జ్ఞానం అవునో కాదో అని పరీక్షించవలసిన అవసరం ఉంది లక్ష్యానికి సరిపోతుందా లేదా అని పరిశీలించవలసిన అవసరం ఉంది గురుపదేశక్యాలకి అనుగుణంగా ఉందా లేదా అనేటటువంటి పరిశీలన చేయవలసిన అవసరం ఉంది గురువాక్యం అనుసరించి జీవిస్తున్నానా లేదా అని సరిచూసుకోవలసినటువంటి అవసరం ఆత్మనిష్టకి సరిపడేటట్లుగా జీవిస్తున్నానా లేదా అనేటటువంటి స్వాధ్యయనశీలత తప్పక ఉండవలసినటువంటి అవసరం అలా ఎవరైతే అనుక్షణం పరిశీలించుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మనిష్టని సాధించారు హైరామ్ అందరికి నమస్కారం అండి ాాాా ధతె density BILL బలా flatsలల ఇబవారా దిండా యాత్అం.